ఎక్కడ లేదు అనంతం వచ్చి మనసు ఎక్కడ చేరుతుంది ఫంక్షన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బ్రెయిన్ మైండ్ కాబట్టి బుద్ధి ఏదైతే దాని యొక్క క్రియ కదా మనసు అంటే బుద్ధి ఇంత కదా సరే ఆలోచించండి అంటే మీరు ఎందుకంటే మనకి ఇవ్వడం లేదు ఇచ్చారు నువ్వు అయిపోవడం కాదు అనంతం ఇచ్చారు ఎక్కడ పెడతావు అంటున్నా యు అండర్స్టాండ్ మై క్వశ్చన్ ఎక్కడుండేదాన్ని అనంతాన్ని ఇస్తే ఎగ్ ఉండేదన్నాడు బట్టే ఇప్పుడు మనకి ఏమొచ్చినట్టు అదే రావడం అంటే ఏది రావడం లేదు అవసరం లేదు ఎందుకని అనంతం నువ్వు అయినావు గనక అందుకని చూసారా ఇది అనంతం తత్రకో మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత ఏకత్వం అనంతాన్ని దర్శించేవాడికి ఇది మర్చిపోయినారా ఏ ఉపనిషత్తుది ఆ చెప్పాను కదా ఏకత్వం అనుపశ్యత ఏకత్వాన్ని దర్శించేవాడికి తత్రకో మోహ కహ శోకహ నాకు అది కావాలా ఇది కావాలనే మోహం ఎక్కడుంది ఇది పోయింది అది పోయింది అనే శోకం ఎందుకని అనంతం ఎక్కడుండేది అక్కడ ఉండడమే ఒక్కసారి ఎగిరిపోయినాయా డిసైర్స్ అనంతం అంటే అనంతం అంటే ఇది అందువల్ల ప్లీజ్ కంక్లూడ్ చేస్తున్నా మన నారద మహర్షి నారదుడు మనది సరే వదిలిపెట్టండి మనకి ఎంత జ్ఞానం ఉండేది నారం దదాతీతి నారదా జ్ఞానాన్ని ఇతరులకు ప్రసాదించేవాడు నారదుడు వాల్మీకి జ్ఞానం ఇచ్చాడు వ్యాసుడి జ్ఞానం ఇచ్చాడు వ్యాసుడు బాధపడుతూ ఉంటే భాగవతం రాయమన్నవాడు సరేనా వాల్మీకి ప్రభావితం చేసి రామాయణం రాయించినవాడు చిన్నవాడా ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవ అయినటువంటి దివ్య మహామంత్రాన్ని ఉపదేశించి తరింపజేసిన వాడు అటువంటి నారదుడు సనత్కుమారు దగ్గరికి వెళ్లాడు దిస్ ఈజ్ చాందోగ్యోపనిషత్ తి సిక్స్త్ చాప్టర్ దిస్ ఈజ్ సెవెంత్ చాప్టర్ శ్వేతకేతో సిక్స్త్ చాప్టర్ చందో మీకు అది చెప్పాను ఇది ఇంకోసారి చెప్తాను అద్భుతమైన డిస్కషన్ అది ఏది దక్షిణామూర్తి దగ్గర విన్నాడే కూర్చొని సనక సనందన సనత్కుమార సనత్సుజాత ఆ నలుగురు మహర్షుల్లో ఎందుకంటే వెళ్ళాడు సనత్కుమారుడు దగ్గరికి వెళ్ళాడు నారదుడు ఉపనిషత్తులు తమాషా చెప్తాడు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు అని చెప్తాడు ఎందుకంటే అందరికీ తెలుసు కదా నార్దుని తెలియనివాడు ఎప్పుడు ఉండాడు అందువల్ల తెలిసిన అన్ని చోట్ల తిరగలేడు తిరగాలని ఉండినా ఇప్పుడు అందరూ అన్ని చోట్ల తిరగలేడు ఇప్పుడు నాకు కూడా ఉంటుంది ఓల్డ్ సిటీ పోతే బాగుంది అని ఓల్డ్ సిటీ పోవాలంటే సికింద్రాబాద్ దాటుకొని అది దాటుకొని పోవాలి అబిట్స్ దాటుకొని ఎక్కడ చూసినా పట్టుకుంటారు కదా పోలీసులు దొంగనబట్టి అందువల్ల నారదుడు కూడా జాగ్రత్తగా వెళ్లి ఆయన దగ్గరికి వెళ్ళాడట్టు చూస్తానే నిన్నెక్కడో చూసినట్టుగా ఉంది నువ్వు నారదుడు కదా క్లియర్గా తెలుస్తుంది కదా వేషం అవును ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు నువ్వేంటి ఏం లేదు మీ దగ్గర కొద్దిగా జ్ఞానం పొందాలి నారదుడు సన్నత్కుమారుడు అన్నాడు సరే చెబుతా నీకేమేం తెలుసు అని వేషం అవును ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు నువ్వేంటి ఏం లేదు సీ మీ దగ్గర కొద్ది జ్ఞానం పొందాలి నారదుడు సన్నత్ కుమారుడు అన్నాడు సరే చెబుతా నీకేమేం తెలుసు అని ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా అడుగుతారు కదా ఏం చదువుకున్న వాళ్ళు ఏమైంది అయిన తర్వాత అడ్మిషను కాబట్టి నీకు జ్ఞానం బోధించాలంటే తమకు ఏమేమి వచ్చావు చెప్పండి అంటే మొదలు పెట్టాడు నాకు నాలుగు వేదాలు తెలుసు వేదాంగాలు శుభ్రంగా తెలుసు నిరుక్తం తెలుసు జ్యోతిషం తెలుసు శిక్ష తెలుసు కల్పన తెలుసు వ్యాకరణం తెలుసు అన్ని తెలుసు సంగీతం అయితే ఇంకా చెప్పనవసరం నేను నా దగ్గర నేర్చుకున్నవాళ్ళే అందరూ నృత్యము బ్రహ్మాండం పాడుతూ ఆడగలను ఆడుతూ పాడగలను కవిత్వము వెన్నతో పెట్టిన విద్య వెన్నుతో పుట్టిన విద్య ఇప్పుడు ఏంటే అన్నీ తెలుసు నాకు అరవై నాలుగు కళలు తెలుసు అప్పుడు చెప్పాడు అట్లాగా నీకు తెలిసినవన్నీ వాచారంభ వికారో నామధేయం చూంటమా సమత్ కుమారా అన్నీ తెలుసు నీకు నీకు తెలియదు ఒకటి ఉందన్నాడు ఏంటి అది అన్నాడు ఆత్మయో బ్రహ్మం ఇప్పుడు ఇప్పుడు రేపు అదే మీకు ఈ క్వశ్చన్ ఈ ఆత్మే బ్రహ్మం యో వేదా పరమం నిహితం గుహాయాం హృదయాకాశం ఎవడైతే చూస్తున్నాడు పరమేవ్ వ్యోమన్ అదే రేపు పరమేవ్ వ్యోమన్ యో వేద యహ వేద ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడు సరేనా అదే విషయం ఇది ఆత్మ ఈ ఆత్మయే బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తద్ బ్రహ్మ అది నీవే కదా ఇది తప్ప నీకు అన్నీ తెలుసు అన్నాడు శ్చర్యపోయాడు సీరియస్ ఇది అర్థం కావాలంటే తైత్రేయంలో ఈ ఫస్ట్ సెంటెన్స్ అర్థమైతేనే అది అర్థం అవుతుంది అదేంటండి వేదమంతా చదువుకున్నారు కదా ఆత్మ ఎందుకు తెలియడం లేదని వేదాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు నారదుడు కాదు ఇంపార్టెంట్ అక్కడ మనమే ఇంపార్టెంట్ మన కోసం చెప్పడం అర్థం శాస్త్రం అట్లా ఉంటుంది ఎప్పుడు వ్యక్తులు కాదు ఇంపార్టెంట్ ఇక్కడ విషయం నేను అది తెలుసుకున్నాను ఇది తెలుసుకున్నాను అది తెలుసుకున్నాను ఇది తెలుసుకున్నాను సరే జ్ఞప్తి సారిది జ్ఞానం అండి అర్థమవుతుంది నువ్వు తెలుసుకునుట ఆ జ్ఞానం కలిగి ఉన్నాను ఈ జ్ఞానం కలిగి ఉన్నాను ఆ జ్ఞానం కలిగి ఉన్నాను జ్ఞాత ఆత్మ జ్ఞాత కాదు జ్ఞాత యొక్క స్వరూపం అండర్స్టాండ్ దిస్ ఈస్ ద పాయింట్ జ్ఞాత యొక్క స్వరూపం జ్ఞాత బుద్ధి జ్ఞాత యొక్క స్వరూపం ఇది స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ కాబట్టి నువ్వు అన్ని తెలుసుకున్నావు గాని నారద నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి విషయం నీ దగ్గర ఉంది జ్ఞాతవు నువ్వు జ్ఞాతగా తెలుసుకున్నావు నువ్వు రెండవ దాన్ని తెలిసింది అంటే నువ్వు జ్ఞాత జ్ఞేయం విషయం నీ దగ్గర ఉంది జ్ఞాతవు నువ్వు జ్ఞాతగా తెలుసుకున్నావు నువ్వు రెండవ దాన్ని తెలిసింది అంటే నువ్వు జ్ఞాత జ్ఞేయం జ్ఞాత జ్ఞేయం ఉంటే జ్ఞానం త్రిపుటి అటువంటి జ్ఞానం కాదు ఇది ఇది జ్ఞాత యొక్క స్వరూపం జ్ఞాతృ అపేక్ష లేదు అది ఆత్మ నీకు ఆత్మను నువ్వు వేదం అంతా అన్ని చదివావు కదా వేదం వేదం చదివినప్పుడు ఆత్మ విషయం ఉంది కదా ఉపనిషత్తుల్లో అది కూడా చదివావు కానీ దాన్ని కూడా నీకన్నా అన్యంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశావు నారదుడు దాని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు మీరు మళ్ళీ ఇది పెద్ద ప్రాబ్లం మీరు వెళ్ళి నారదుడికి కూడా తెలియలేదు అన్న బాగా అంటే నారదుడంటే ఆయన కాదు మనమే నారదుడు అని అర్థం ఎందుకని ఆ లక్షణాలు మన దగ్గర ఉన్నాయి గనక కొన్ని ఉన్నాయి గనక ఆయనలో ఉండే సంగీతం లేకపోయినా ఆయనలో ఉండే జ్ఞానం లేకపోయినా ఆయనలో ఉండే నాట్యం లేకపోయినా తగులు ఉన్నాయి గనక సరేనా చాలు ఏదో కొన్ని లక్షణాలన్నా మన దగ్గర ఉన్నాయి అందువల్ల మనమే ఇప్పుడు అర్థమైందా మీకు అప్పుడు అన్నాడు మిస్టర్ నారద ఎత్ర నాణ్యత పశ్చతి నాణ్యద్జానాతి భూమాత్ర అన్యత్ పశ్యతి అృణోతి అన్యత్ విజానాతి తత్పం ఇంత ముందు అనృతం అన్నావు కదా అల్పం సరేనా ఇంతకు సత్యం అన్నావు కదా జ్ఞానం జ్ఞానం అన్నావు కదా అనంతం అనంతం అన్నావు కదా భూమా భూమానందం భూమా అల్పం కాదు భూమానందం కాబట్టి అన్య చూడి అన్య అన్యత్పశ్యతి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒకడు మరొకరిని చూస్తాడు అన్యహ అన్యత్పశ్యతి ఇం లోకే ఒకరు ఒకరిని చూడడం ఒకడు మరొక తెలుసుకోవడం ఇది ప్రసిద్ధం అన్యహ అన్యత్పశ్యతి ఇది ప్రసిద్ధం లోకే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు ఎందుకంటే మీకన్నా నేను వేరుగా ఉన్నాను గనక ఇది వేరుగా చూసేది కాదు సార్ ఎత్ర నాణ్య పశ్యతి ఎత్ర ఎక్కడైతే నాణ్య పశ్యతి అన్యత్ పశ్యతి నాణ్య శృణోతి అన్యత్ శృణోతి నాణ్య విజానతి అన్యత్ విజానతి నా స భూమ ఇప్పుడు అర్థమైందే జ్ఞప్తి అర్థమైందే జ్ఞానం ఏంటో ఎక్కడైతే రెండవది చూడబడదో రెండవది వినబడదో రెండవది తెలుసుకోబడదో అది భూమానందం ఇది అనంతానందం వస్తువు చేత అంటే అది చూడబడింది అంటే ఆ వస్తువు చూడబడింది అని అర్థం ఆ వస్తువు చూడబడింది అంటే ఈ వస్తువు మరొక వస్తువు కాదని అర్థం ఈ వస్తువు చూడబడిందంటే ఇది ఒక కాలంలో ఉందని అర్థం ఈ కాలంలో ఉండేటువంటి వస్తువు మరొక కాలంలో లేదని అర్థం దేశతహ కాలతహ వస్తుతహ పరిచ్ఛన్నం ఇవన్నీ కానీ బ్రహ్మ అపరిచ్ఛన్నం కనుక అది భూమానందం అది భూమానందం ఇప్పుడు ఇది అనంతం ఇప్పుడు చూసారా అనంతం అంటే పరిచ్ఛిన్న దోషం పోయింది కంక్లూడ్ చేస్తానందత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయిపోతుంది జస్ట్ వినండి ఒక టూ మినిట్స్ కంక్లూషన్ ఇది కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏం చేశాడు ఇప్పుడు ఈ అనంత శబ్దార్థంతో దోషాన్ని తొలగించేశాడు దేశతా పరిచ్ఛన్నం లేదు కాలతహ పరిచ్ఛన్నం లేదు వస్తు తహ పరిచ్ఛన్నం లేదు ఇవన్నీ మనసులో నుంచి సృష్టింపబడుతూ ఉండే ఎందుకని నీకు ఈ ప్రపంచం తెలుస్తుంది ఇదే ప్రపంచం కలలో కూడా తెలుస్తుంది కలలో ఆ గది కనిపించింది ఇక్కడ ఈ గది కనిపించింది ఇది సత్యమా అది సత్యమా దాని వైశాల్యం ఎంత దీని వైశాల్యం ఎంత ఇదంతా కూడా మనసుకు సంబంధించింది అంతా మనసులోనే ఉంది మనోమాత్ర జగత్ కాబట్టి దృశ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా నిషేధింపబడుతుంది దృక్ సత్యం ఆ దృక్ ఏదో అదే బ్రహ్మం దృక్ బ్రహ్మ దృశ్యం మాయ ఇది మిథ్య ఎందుకని కనిపిస్తుంది ఆ కనిపించేదానికి ఆధారమైంది ఏదో అది సత్యం స్వప్నం కనిపిస్తుంది స్వప్నం మిథ్య ఎందుకని స్వప్నానికి ఆధారమైనటువంటిది చైతన్యం స్వప్నం కూడా నేనే కానీ నేను స్వప్నం కాదు జగత్ కూడా నేనే కానీ నేను జగత్తు కాదు ఎట్లాగూ కుండ కూడా మట్టి కాని మట్టి వెరీ వెరీ మట్టి మట్టిగానే ఉంది ఇది నామరూపాలు మిథ్య అది అనంతం కనుక పరిచ్చన్నం ఉండేటప్పుడు ఏమండి మీరు ఇట్లా రండి అన్నాం అనుకోండి హే ఘట అనయ్య ఆ కుండ తీసుకోనరా అంటే అక్కడుండే వ్యక్తి కొండ తీసుకొని ఇక్కడికి వస్తాడు కాని బ్రహ్మము చూడే అందమైన బ్రహ్మము కదలకనే అంతటికీ పోగలదు అపాణి పాదో అపాణి పాదో జవనో ఆ పాణి పాదో కరచరణాదులు లేకుండా పాణి పాదం అర్థమైంది చేతులు కాళ్ళు లేకుండానే జవనో గ్రహీత పరిగెత్తుకునిపోయేటువంటిది ఆత్మ ఉపనిషత్తుల డెఫినేషన్ తోటి అపాణిపదో జవనో గ్రహీత పశ్యత్యచక్షు స శృణోత్యకర్ణ పశ్యతి అు కళ్ళు లేకుండానే చూడగలదు సృణోత్యకర్ణ సృణోతి అకర్ణ చెవులు లేకుండానే వినగలదు ఇప్పుడు ఉపనిషత్ భాష అపానిపాదో జవనో గ్రహీత పశ్యత సశృణో కర్ణ స వేతి వేద్యం నస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం ఆ బ్రహ్మం ఎవరో తెలుసా అగ్ర్యం పురుషం మహాంతం ఆయనే మహత్తరమైనటువంటి బ్రహ్మం బ్రహ్మ మీద ఆపున్నతి పరం ఆ పర సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆయన ఆయనే ఎవరో తెలుసా సవేతి వేద్యం ఆయన అన్నింటినీ తెలుసుకునేవాడే గాని చె తస్యా వేతా తనని తెలుసుకునేటువంటి తస్యవేత్త అస్థి నా ఆయన్ని తెలుసుకునేటువంటి వాడు ఇంకొకడెవడు లేడు బ్రహ్మమును తెలుసుకోవడానికి నువ్వు వేరుగా ఉంటే ఆయన అబ్రహ్మైపోతాడు సార్ ఎందుకని నువ్వు జ్ఞానం అవుతావు ఇప్పుడు అర్థమవుతుందేనో బాపట్టుకున్న పాయింట్ తెలుసుకున్నట కాదు అని ఎందుకన్నాను ఇప్పుడు అర్థమవుతుందే ज्ञाक ज्ञा कल का मरी नी चेत नडम अर्थ इन क्प्ति ब्रह्म ज्ञप्ति भाव साधन ज्ञा शब्द विकार सत्यमेवा ఏ విధమైన వికారం లేదు కనుక నవ్యభిచరితి సత్యం భావసాధన జ్ఞప్తి జ్ఞాన శబ్ద జ్ఞానం బ్రహ్మ అనంతం ఎందుకని ఎద్ది నా కుతిత్ ప్రవిభజ్యతే ఇది అనంతం దేని చేత కూడాను వేరు కావడం లేదు కాబట్టి అదేంటి స్వామిజీ కాళ్ళు లేకుండా అక్కడికి పోతాడు ఏంటంటే అక్కడ కూడా ఉన్నాడు ఇక్కడికి అక్కడ కూడా ఉన్నాడు ఏంటి సోజీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడా అదే తమాషా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అందుకని ఇంతకుముందు చెప్పాను అనంతాన్ని ఎక్కడ పెడతామంటే ఎక్కడ అక్కడ పెడతాను అర్థం అవుతుంది అనంతం తానై ఉన్నాడు కనుక కాబట్టి సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి సత్యం జ్ఞానం బ్రహ్మ అనంతం భవతి అనంతం బ్రహ్మ సత్యం భవతి సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి జ్ఞానం బ్రహ్మ అనంతం భవతి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎవరు బ్రహ్మ విధి సరేనా బ్యూటీ ఏంటంటే కంక్లూషన్ అండి సత్యము అనే పదాన్ని ప్రయోగం చేసి పద్యతే అనేనైతే పదం లక్షణ పదం సత్యం పదాన్ని ఉపయోగించి ఆ సత్యములో లోపాన్ని తొలగించి సత్యం అంటే ఉన్నదని కాదు మనకు ఉన్నది ఏంటి ప్రపంచంలో మార్పు చెందుతూ ఉండేది అట్లా ఆ మార్పు చెందే లక్షణాన్ని తొలగించేస్తే మార్పు చెందకుండా ఉండే సత్యమని జ్ఞానము అంటే తెలుసుకునుట అని జ్ఞానము కలిగియుడుట అని కాదు కాదు జ్ఞానము కలిగి యుడుట కాదు జ్ఞానమే తానయునుట స్వరూపమని ఇది ఉంది దీని యొక్క ఆధారంతో తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఇది స్వప్రకాశంగా ఉంది కాబట్టి తెలుసుకునేటువంటి త్రిపుటిని త్రిపుటి అనేటువంటి లోపాన్ని తొలగించి జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదాన్ని తొలగించి జ్ఞప్తి స్వరూపంగా జ్ఞాన శబ్దాన్ని వివరించి అనంతము అన్నప్పుడు పరిచ్ఛిన్న దోషాలతో ఏదైతే ఉందో ఇప్పుడు అనంతం అంటే చూడతమాష ఈ అనంతం పదం కూడా మనకు తెలిసిందే ఎందుకంటే మనం తెలిసిన పదాలే వాడాడు బహ్ ఆకాశం అనంతం అంటాడు అందుకని అర్థం కావడం లేదు మనకు ఆకాశం అనంతం కాదు అనంతం అని ఎందుకంటున్నావు అంటే విశాలమైందని నీ ఉద్దేశం దేనికన్నా పృథ్వ తేజవుల కన్నా తేజస్సుల కాబట్టి భూమి ఉంది అగ్ని ఉంది జలం ఉంది వాయువు ఉంది వీటికన్నా సూక్ష్మతరం ఆకాశం విశాలమని నువ్వు చెప్తూ ఉన్నావు కానీ ఆకాశం అనంతం కాదు ఎందుకని స్పేస్ ఇట్స్ అ కాన్సెప్ట్ స్పేస్ ఈజ్ ఆల్సో కొలాప్సిబుల్ మోడ్రన్ సైన్స్ ప్రకారం రేపు దేశము కాలం ఇవి కూడా నశించిపోయేటువంటివి ఇది థియరీ ఆఫ్ రిలేటివిటీ కాబట్టి దేశ కాలాదులు నశించిపోతాయి అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో మాయా కల్పిత దేశ వైచిత్ర్య చిత్రీకృతం కాబట్టి మాయతో కల్పించబడినటువంటి దేశ ఏ విశ్వ అయితే తెలుస్తూ ఉందో జగత్ మాయాస్వరూపంగా మిథ్యా స్వరూపంగా దానికి ఆధారమైనటువంటి దక్షిణామూర్తి అర్థమవుతుంది మీకు కనుక అనంతమైనటువంటి పదాన్ని నువ్వు ఇట్లా వాడుతూ ఉండినా అనంతమైన పదం నీకు తెలుసు గాని అనంతంలో ఉండేటువంటి పరిచ్ఛున్నత్వం ఆకాశం అనంతం అంటున్నావు కానీ దాంట్లో పరిచ్ఛున్న దోషం ఉంది ఆ దోషాన్ని తొలగించి మూడు పదాల్లో సత్యం ప్లీజ్ జాగ్రత్త వినాలే సత్యం జ్ఞానం అనంతం ఈ మూడు పదాలు నీకు తెలుసు నీకు తెలిసినటువంటి పదాలు బ్రహ్మమును తెలియచేయలేవు కానీ వాటిని లక్షణ పదాలుగా వాడి వాటిలో ఉండేటువంటి దోషాలని తొలగించేసి ఆ దోషాలు సృష్టించేటువంటి ద్వైతాన్ని నిరాకరించి మూడు పదాలను తీసుకొని ఆ పదాలలో సత్యములో ఉండేటువంటి వికారం ఏదో ఆ వికారయుతమైనటువంటి దాన్ని తొలగించి జ్ఞానములో ఉండే త్రిపుటిని జడత్వాన్ని త్రిపుటి ఉంటే జడం ఉన్నట్టే కాబట్టి జడత్వాన్ని తొలగించి సత్యము ద్వారా వికారాన్ని తొలగించి జ్ఞానమనేటువంటి పదములో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించేసి పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని నింపి అనంతములో ఉండేటువంటి పరిచ్ఛిన్నం ఏదైతే నీకు తెలిసిందో దాన్ని తొలగించి అపరిచ్ఛిన్నమైనటువంటి అనంతాన్ని ఆవిష్కరింపజేసి దగ్గరగా పట్టుకుపోయి సత్యం జ్ఞానం అనంతం అనే ఈ మూడు పదాలు ఇంతకు మించి అందమైన పదాలు లేవు బ్రహ్మమును తెలియజేయడానికి బ్రహ్మమును తెలియజేయడానికి భాష సరిపోదు ఎతో వాచో అప్రాప్య మనసా సహా ఎక్కడికైతే వాక్కులు మనసు వెళ్లి చెప్పలేక తిరిగి ఉన్నాయో అది బ్రహ్మస్వరూపం అటువంటి దానిని నీకు నిర్దేశించడానికి నిర్వచించడానికి విపులంగా వివరించడానికి ఉన్న పదాల్లో అప్రప్రియేట్ వర్డ్స్ సక్రమైనటువంటివి సరిపోయేటువంటివి సూక్ష్మంగా దగ్గరగా సమీపంగా తీసుకెళ్లేటువంటి పదాలు వెతికినప్పుడు ఎంటైర్ మనకు ఉండేటువంటి పదాలన్నింటిలో మూడు సత్యం జ్ఞానం అనంతం వీటిలో కూడా ఈ దోషాలు ఉన్నాయి సత్యంలో ఉండేటువంటి వికారాన్ని తొలగించి జ్ఞానంలో ఉండేటువంటి జడత్వాన్ని నువ్వు అర్థం చేసుకునే జ్ఞానంలో జ్ఞానంలో జడత్వం కాదు నువ్వు అర్థం చేసుకునే జ్ఞానంలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి నువ్వు అర్థం చేసుకునే సత్యంలో ఉండేటువంటి వికారాన్ని తొలగించి నువ్వు అర్థం చేసుకునేటువంటి అనంతంలో ఉండేటువంటి పరిచ్ఛిన్నత్వాన్ని తొలగించి ఈ మూడు ఏదైతే వికారయుతంగా ఏదైతే జనత్వంగా ఏదైతే పరిఛిన్నత్వంగా ఉందో ఈ మూడు సృష్టించేటువంటి द्वैत प्रपंच अज्ञा जनत प्रपंचा तुड़पेटे परशुद्ध सत्यम ज्ञा अन अहम अक्षणे ब्रह्म विधा परमकटे ब्रह्म विधु ब्रह्मता लेदन तुत दूरम బ్రహ్మవిదుడు ఉపనిషత్తు వింటూ ఉంటాడు ఈ బ్రహ్మం నన్ను ఎప్పుడూ ఉద్ధరిస్తాడని పైకి చూస్తాడు ఇట్లా అంటే కింద లేడని ఆయన ఉద్దేశం అర్థం కాగి అర్థం అవుతుందే అంతటా ఉండడం తెలిసి చూడు నష్టం లేదు కానీ పైనే ఉన్నాడు అనుకున్నాం అనుకో చాలా డేంజర్ బ్రహ్మవిద్ ఆపునతి పరం తదే సాభ్యుక్త దాని లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఓకే ఇప్పుడు బ్రహ్మం తెలిసిపోయింది బ్రహ్మ విత్ ఆపతి పరం నాలుగు గదా ఈ బ్రహ్మం అనే దానికి తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ అక్కడే ఉంది కదా బ్రహ్మవిద అప్రనతి పరం ఈ బ్రహ్మం మళ్ళీ అక్కడ పోయి చేరుంది మొదట్లోదే చివరిలోదే ఆ ఇంక రెండోది లేదు బ్రహ్మవిద ఆపునతి పరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ బ్రహ్మే ఈ బ్రహ్మ దాని లక్షణం సత్యం జ్ఞానం అనంతం ఓకే ఇప్పుడు మనకు మన వాక్యం ఏంటంటే బ్రహ్మవిధ ఆపునతి పరం అది విషయం ్రహ్మని తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఇన్ని రోజులు బ్రహ్మ అంటే ఏమిటనేది తెలుసుకున్నాం సత్యం జ్ఞానం బ్రహ్మ అనంతం ఇది పరమన్న బ్రహ్మన్న మధ్యలో రెండు మిగిలిపోయింది మనకు విత్ ఆపునోది స్వామీజీ విత్ విధుండి నేను తెలుసుకునేవాడి కదా నేను ఎప్పుడైపోతాను బ్రహ్మం అని ఇప్పుడు అర్థమైపోయింది స్వామీజీ ఏం అర్థమైంది ఆయనకి సత్యమని జ్ఞానమే అనంతమని సత్యంలో ఉన్నటువంటి వికారాన్ని దొరికించి జ్ఞానం ఉండే జనత్వాన్ని దొరికించి అనంతంలో ఉన్నటువంటి పరిచయత్వాన్ని దొరికించి అవి సృష్టించేటువంటి ఈ ద్వైత ప్రపంచాన్ని దొరికించి అయితే ఇంకేమైంది ఇంకా నేను వెళ్ళిపోతాను ఏడానికి పోతావాను ధ్యానం చేస్తా ఏమని ధ్యానం చేస్తావు సత్యంలో వికారం నేను మొదట చెప్పాను నువ్వు ఏం చేసినా దూరం అయిపోతావని మొన్న దశమో నష్ట ఆ సాధువు నిలబెట్టి మరే అస్థి దశమహ పదో వాడిని తీసుకొస్తాను ఆడు ఉండన్నప్పుడు ఏం చేయాలి వాడు వాడు ఎత్తిగాడనుకో ఆయన ఏం చేయలేడు వాడు నోరు మూసుకొని ఉండాలి కథలుకూడదు జలొచ్చినా కూడా తెలియకుండా గొక్క ఎందుకో తెలుసా ఆయన ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాడో తెలియదు పదో అది అతని చేతలో ఉంది ఆచార్య ఆచార్యవాన్ పురుషో ఆచార్యుడు ఎప్పుడైతే మనం ముందు వచ్చేసినాడో తెలిసిపోద్ది ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాలి స్వామిజీ నేను ఏం చేయకుండా ఉండాలా ఏం చేసినా డేంజరే ఎందుకని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు మనం ఏంటో తెలుసా బ్రహ్మం గురించి కదా మనకు మరి బ్రహ్మ వరకు బాగుంది సత్యం జ్ఞానం అని నేను కావాలి కదా అది ఇదిగో యో వేద నిహితం గుహాయం పరమే ఉభయోమన్ అదే విత్ కదా బ్రహ్మ విత్ తెలుసుకునేవాడు విత్ యహే విత్ ఇక్కడ ఉండడు తెలుసుకునేవాడు యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ ఫలం తెలిసా అప్పును తనుల మనకు అది కావాలా ప్రధాని ఫలమే కదా సోష్ణతే సర్వకామాన్ సహ ఇది కనుక అన్ని కోరికలు నెరవేరిన వాడే పోతా అన్ని కోరికలు అంటే మళ్ళీ జమకైది మా ఖైదీని అతిని ఇది కాదు ఎందుకు తినాల్సి వస్తుంది తినదాన్ని తినాల్సి వస్తుంది ఏ చూడాల్సి వస్తుంది చూడని దాన్ని చూడాల్సి వస్తుంది ఆ వెళితే లేనివడవైపోతావు ఎందుకని అనంతం నీవే అయిపోతావు గనక ఎప్పుడైపోతాను అయిపోయినావు ఇప్పుడు అయిపోయినా అయిపోయినావు మరి తెలియలేదే అదే జ్ఞానం రేపు చెబుతా అర్థమైందే ప్లీజ్ బ్రహ్మ పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో గుహాయం పరమే వ్యోమం సోష్ణుతే సర్వకామాన్ సహా బ్రహ్మణ విపశ్యుతే మంత్రం ఇది కదా వాక్యము సూచన మంత్రం రేపు మీకు ఇది చెప్తాను ఏమిటో తెలుసా బ్రహ్మం అయిపోయింది బ్రహ్మాను గురించి మీరు తెలుసుకున్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం ఇప్పుడు కావాల్సింది ఈ నేనే బ్రహ్మం తెలియాలి ఇప్పుడు టుమారో అర్థం ప్రకాశంలో ఉండాలి నిత్యంకా సమస్తో కాళీ వర్షదు పర్జన్య పృథివీ సాలిని దేశోవర బ్రాహ్మణా సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివాసిష్య